ప్రార్థన చేశాను హర్షుతురగేసా మీకు వందాలనైనా మహోన్నతుడ సర్వోన్నతుడకు దేవా ఏసా మీకు వందాలనైనా ప్రవ్వా ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి సురక్షితంగా మీ సన్నిధి మమ్మల్ని మీ యొక్క వాక్యాన్ని మేము మినడానికి వచ్చినాం ప్రవ్వ మా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఇక యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం ప్రవ్వా మతపరమైన క్రైస్తవ జీవితం ఇంకా లోకాతీతంగానే జీవిస్తుంది ప్రవ్వా వారి హృదయాలలోనే విగ్రహాలను పెట్టుకొని ప్రవ్వ మీకు అనిలైపోయినారనైనా ఆ విషయాలు మీరు మా అతను మాట్లాడుతున్నారు ఇహలోకపు మాలిన్యంతో బోరబా వాళ్ళు జీవిస్తున్నారు తండ్రి అపవిత్రమైన వస్త్రాలు వారు ధరించుకున్నారు ప్రవ్వా మీకు అసహ్యమైన జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు అయినా మీరే వారిని దర్శిస్తానారు ప్రవ్వా ఈ యొక్క కాలంలో మీరు దర్శిస్తున్నారు తండ్రి మీరు వాక్య రూపకంగానే దర్శిస్తున్నారు మీ బిడల్ని మీ చెంతకు మరలించుకోవాలని మీరు ఎంతగానో తండ్రి వాళ్ళని ఆకర్షించుకుంటున్నారు ప్రవ్వా నేనా అందులో మమ్మల్ని మీ ఒక పాత్రలాగా సాధనంలాగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మా యొక్క శరీరాలు బలహీనతంగా ఉన్నాయి కానీ ఆయనను మా యొక్క ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రవ్వా మా శరీరాలను స్వస్థపరచండి బలహీనతలు తొలగించండి మీ యొక్క నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలనే ఆసక్తితో మేము ముందుకున్నాం ప్రవ్వా దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు పోయి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతో కాలంగా మీరు మాతో మాట్లాడుతున్నారు మీ మనసు మీ యొక్క నశించిపోతున్న గొప్ప జనం మీద ఉంది ప్రవ్వా క్రీస్తు కలిగిన మనసుని మేము ధరించుకున్నాం ప్రవ్వా కాబట్టి మా మనసు కూడా వారి మీదనే కేంద్రీకరించుకున్నాం నైనా కాబట్టి మీ చిత్తానుసారంగానే మేము మీ పని ముగించుకునేలాగానే సేపడండి ప్రతి విషయంలో మేము మీకు అంగీకారంగా ఉన్నలాగనే సేపడండి మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకుని మీరు వారి పరుచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తల్లి ఆ మెన్ ఈరోజు ఇరవై తారీఖు మార్చ్ రెండు సంవత్సరం బబిలోని గ్రీగరన్ క్యాలెండర్ ప్రకారంగా కొంతకాలం నుంచి మనం జకర గ్రంథంలోని వాఖ్యాలను జన్స్ ఈ యొక్క కాలము బబులోని కాలానికి సాదృశ్యంగా ఉంది ఈ లోకము బబులోనికి స్థలం ఈ లోకమే బబులోను స్థలం మతపరమైన జీవితం బబులోను కి రాజధాని నిలయంగా తయారైంది కాబట్టి మనముంటుంది బబులోను కాలం అన్న విషయము దేవుడు మనకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు అదేవిధంగా జకరే గ్రంథం వస్తే కూడా బబులోనికి సంబంధించిన విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు మూడవ అధ్యాయంలో మనము జకరే గ్రంథం మూడవ అధ్యాయంలో ఒక దర్శనాన్ని మనం ధ్యానిస్తున్నాం ఎక్కడ గలిగిన ఎనిమిది దర్శనాలలో మనము ధ్యానిస్తుంది నాలుగవ దర్శనం శుద్ధీకరింపబడి కిరీటాన్ని కిరీటము ధరించబడుచున్న యహో శివాకి సంబంధించిన వాక్యం సులమును రాజు కట్టించిన మందిరము బబులును కాలంలో బబులును రాజుల దండు కూలిపోయినాక చెరలోనికి బానిసల్లాగా ఇసల్ పల్లందరినీ తీసుకొని పోయినాక తిరిగి వస్తున్నారన్న విషయమే మనము హగ్గయి రాసిన గ్రంథంలో ధ్యానించినాం ఆ తిరిగి వచ్చిన మనుషులలో యహోషువా అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు అతనితో పాటు దావిదు సంతతికి సంబంధించిన ఎరుబాబేలు అనే గవర్నర్ కూడా ఉన్నాడు ఎరుసలేము మీద గవర్నర్ లాగా ఏర్పరచబడ్డ ఎరుబాబేలు మరియు ప్రధాన యాజకుడు యహోషువా కలిసి అనేకల మంది బబులోను విడిచి ఎరుచులేమనకు వచ్చినారు దాని తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం క్రమేణా హగ్గ గ్రంథంలో విశాల పలు ఏం చేసిన రో అన్న విషయం పద్దెనిమిది నెలలు దేవుని మందిరాన్ని మరమ్మతు చేస్తూ విడిచిపెట్టినారు విడిచిపెట్టి వచ్చిన శ్రమల శ్రమలని చూస్తూ పని ఆపేసి చివరికి వారి సొంత గృహాలని వాళ్ళు కట్టుకున్నారన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం సారంభి వేసిన గృహాలలో వాళ్ళు నివసించడం తగునా అన్న ప్రశ్న హగ్గై మాట్లాడుతున్నాడు ఆ రోజు వాళ్ళతో దాని తర్వాత జరిగిన విషయమే హగ్గై సమకాలి కూడా జకర్యా కాబట్టి హగ్గై సేవ జీవితం ముగించగానే జకర్యా సేవ ఆరంభం కావడం అనే విషయం నాలుగవ దర్శనంలో అదే విషయాన్ని దేవుడు మరొక మాట్లాడుతుడు జకర్యా కలిగిన దర్శనాలలో ముఖ్యంగా మూడవ దర్శనంలో కులకర్ణ చేత పట్టుకున్న వ్యక్తి తన పని ముగించినప్పుడు జరిగిన విషయమే లేక కొలకర్ణ చేత పట్టుకుని ఎరుసలేంని కొలత వేసినప్పుడు ఏం జరిగిందన్న విషయమే మూడవ అధ్యాయంలోని నాలుగవ దర్శనానికి దర్శనం అనేది జవాబు కాబట్టి కొలకరణ వేసినప్పుడు ఇసల్పా ఏ రీతి ఉన్నారంటే మూడవ అధ్యాయము మొదటి వచనంలో మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాచకుడైన యహోశివ నిలబడి సాతాను ఫిర్యాదు అతని కుడి నిలవడియుడుటయు అతడు నాకు కనపరిచెను తర్వాత సాతాను యహోవని గద్దలేమును కోరుకును యహోవ నిను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కోరి ఉన్నాడు గదా అని యహోవ దూతనుతో అనెను యహోశువ మలిన వస్త్రంలో ధరించిన వాడై దూత సముఖంలో నిలబడియుండగా జరిగిన విషయం అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి యహోశివ అనే ప్రధాన యాజకుడు జగరేయగలిగిన దర్శనంలో ఎట్లా కనిపిస్తుంది అన్న విషయమే మనం పోయిన వర నుంచి యాచకుడు ప్రధాన యాజకుడు రీతిగా చెప్పాలంటే మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు మన ప్రభు ఈ లోకం పాపంలు మోసుకొని దేవుని గొరపినాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ అదే రీతిగా యహోశివ మలిన వస్త్రం ధరించుకున్న వాడు కనిపిస్తుండడు యాజకుడు అండి కాబట్టి ఒక దశలో మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఆయన మన పాపం నుండి మోస్తున్న గొరకల లాగా మనకు కనిపిస్తుండం లేదు కానీ ఆయన మనకు పాపం లాగా అక్కడ చేయబడి శిల మీద అన్న విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంది యొక్క దర్శనం రెండవ దశలో యహోశివా అనే యాజకుడు ఇస్రాయల్ ప్రజలకి సాదృశ్యంగా ఉన్నాడు ప్రధాన యాజకుడు లేక గొప్ప జనానికి సాదృశంగా ఉన్నాడు గొప్ప జనము ముందు దేవుని కొరకు ఏర్పరచబడ్డ ఆ బిడల్లా కనిపిస్తున్నారు క్రమేణ కొంతకాలానికి మలిన వస్త్రంలో ధరించుకున్నారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆ దర్శనంలో జగర్య అర్థం కావట్లేదు కానీ దేవుని దూత అంటే మన ప్రభువే ఆ విషయాలు జగరేకి బయలుపరుస్తుండు సైతాన్ని గద్దిస్తుండు మన ప్రభు అక్కడ విషయం అదొకటి మన కనిపిస్తుంది రెండు సార్లు మనం అక్కడ చూస్తున్నాం ఆ వాక్యంలో యహువ దూత సాతాంతో అంటున్నాడు ఏమని అంటున్నాడు ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క యహోశువ ఏ రీతిగా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అగ్నిలో నుండి తీసిన కొరివి ఉన్నాడు కదా అంటున్నాడు కాబట్టి మలిన వస్త్రం ధరించుకున్న యహోశివ అగ్నిలో పడబేయబడక తప్పదు అందులో కాలి కొరివి అగ్ని అతను బయటికి బొగ్గు కాలుతున్న బొగ్గులాగా అతను బయటికి రావాలా ఆ రీతికి వస్తున్నాడు కదా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దుష్టుడు ఎప్పుడు నిందలు మోపేవాడు కానీ నిజం లేకపోతేవా నిందలు మోపలేడు దేవుని సన్నిధిలో కాబట్టి యహో మీద ఉన్న అపవిత్రను సైతాను దేవునికి చూపిస్తున్నాడు అప్పుడు దేవుడు అంటాడు చూడు ఇప్పుడు ఏ రీతిగా నువ్వు చెప్పింది కరెక్ట్ అతని మీద మలిన వస్త్రాలు ఉన్నాయి కానీ ఈ అతడు మట్టుకు అగ్నిలో నుండి కొరివి వలె ఉన్నాడు కదా అంటున్నాడు అంటే అతను శ్రమలుగుండా పోయి తన జీవితాన్ని సమర్పించడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తన జీవితాన్ని సమర్పించినప్పుడు కాల్చివేయబడ్డ జీవితం అగ్ని అంటే శ్రమలకు సాదృశ్యం అగ్నిలో కాల్చబడి బయటికి రావడం అంటే కొరివి అంటే బొగ్గు ఎట్లయితే బొగ్గు మెల్లగా అయిపోతుంది కదా అంటే అది మళ్ళా పనికిరాదు అన్నట్టు బూడిదలగా తేరగాల్సిందే కాబట్టి సంపూర్ణంగా కాల్చివేయబడ్డ జీవితానికి సాదృశ్యం బలిపీఠంపు బోధని మనం ఎనిసలా బలిపీఠం మీద ఉన్న బలిపశువుకి సంబంధించిన బోధలు ఎన్నిసార్లు ధనించిన మనం మన కాలంలో మన జీవితం కూడా బలి పశువుకి సాదృశంగా ఉంది ప్రతి దూ వదే పడ్డ గొరపిల మనం ఉన్నాం ఈ లోకంలో మన జీవితాలు కూడా ఆ బలిపీఠం కింద దహించి వేయబడ్డ బలి పశువుకి సాదృశ్యంగా ఉండాలి అది సంపూర్ణంగా కాల్చి వేయబడితేనే వాసనలాగా ప్రభు సన్నిధికి చేరుతుంది ప్రభు దాన్ని స్వీకరిస్తాడు కాబట్టి మనం సంపూర్ణంగా దహించబడబోకపోతే ఆయన మనల్ని స్వీకరించాడు కాబట్టి గొప్ప చివరి కాలంలో ఏ రీతిగా కాల్చివేయబడుతుంది అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి ఇంకో రీతిగా ఉపరీతిగా చూపిస్తున్నాడు కానీ ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలా అతని మీద ఉన్న మటుకు ఫిల్తీ గార్మెంట్స్ లేక అపవిత్రమైన లేక మలినమైన వస్త్రములు మలినమైన వస్త్రములు అన్నది ముఖ్యంగా ప్రధాన యాజకుని మీద అంటే ఏంటంటే మొత్తం దేశము చివరికి ఏ రీతిగా తయారైంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు కూడా మన పక్షంగా నిలబడింది అక్కడ శిల మీద అదే రీతిగా ప్రధాన యాజకుడు కూడా ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ ప్రజలకి పక్షంగా అతను అక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇస్రాయల్ ప్రజల పాపములన్నీ ఆ యొక్క ప్రధాన యాజకుడి మీద ఉన్నట్లు మనం ఉపరీతిగా నేను అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి యహోశివ కంటే శ్రీష్ఠుడు మన ప్రభు అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా యహో దహించబడి ఏ రీతిగా అయితే వలే ఉన్నాడో మన ప్రభు కూడా మనుషులు చిరునని వలె వాని వలె ఆ యొక్క మీద వేలాడుతున్నాడు దిగంబరిగా ఎవరు అతన్ని ఓర్చుకున్నంతగా ఎవరు అతన్ని సహించినంతగా వికృతంగా భయంకరంగా అక్కడ అతను అక్కడ వేలాడుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యహో కంటే శ్రేష్ఠుడైన మన ప్రభు మన పాపాలను అక్కడ భరించింది ఇతను కేవలము ప్రతినిధిలా కనిపిస్తుండడు కాని అసలు మన పాపాలను భరించింది మన ప్రభు తన విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి సైతాన్యుడు మటుకు అనేక పర్యాలు వాడు మన మీద బాలాన్ని నేరాలను మోపుతన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ యొక్క జీవితంలో మలినమైన వస్త్రము అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఏ రీతిగా ఈ మలినమైన వస్త్రాలు మనం ధరించుకుంటున్నామని ఒకసారి చూడండి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పైన వచ్చి మతపరమైన జీవితంలో మనుషులు ఎట్లా అనుకుంటున్నారు నేనంత కరెక్ట్ గానే ఉన్నాను నేను అంత దేవుని పరిశుద్ధంగానే ప్రార్థన చేస్తున్నాను నేను నా పాపాలు క్షమించబడ్డాయి నేను ఏ స్ప్రిన్న బాబు సంపొంది నేను కృపారలు పొందుకున్నా పరిశుద్ధాత్మ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఇతరులలో సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేస్తున్న పని ఏందన్నది పన్నెండవ వర్షంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు తమ దృష్టికి తాము శుద్ధులై తమ దృష్టికి తాము శుద్ధులైతే సరిపోతుందా నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకుంటే సరిపోతుందా నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనేది ఎవరు చెప్పాలా అంతే కదా కొలకర చేత పట్టుకున్న వాళ్ళు చెప్పాల నిన్ను కొలత వేస్తే నువ్వు కరెక్ట్గా ఉన్నవా లేదా అనేది సమంగా ఉన్నవా లేదా తిన్నగా ఉన్నవా లేదా అనేది చెప్పేది అతను నీ అంతటి నువ్వు ఎట్లా నేను పరిశుద్ధం చెప్పుకోగలవు మతపరమైన జీవితంలో జరుగుతుంది అదే తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కాబట్టి తమ మాలిన్యం కడగబడిన వారి తరము కలదు కన్నుల్లో నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కను రెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగివేనట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లు ఖడ్గము వంటి పండ్లను కత్తుల వంటి దవడ గలవారి తరము కలదు కాబట్టి ఇవన్నీ మూడు గుంపులు మనకి ఎన్నిసార్లు దేవుడు మనం చూపిస్తుంటాడు ఇవి మూడు మతపరమైన జీవితంలో చూస్తున్నాం సర్పములు తేళ్ళు ఎట్లున్నాయి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వారి దృష్టికి వారు శుద్ధులు అనుకుంటున్నారు కానీ చూడండి ఇదే మన బలహీనత నువ్వు ప్రార్థన చేస్తే శుద్ధీకరింపబడుతున్నావు అనుకుంటున్నావు వర్షిప్ చేస్తే శుద్ధీకరింపబడుతుంది అనుకుంటున్నావు ఆదివారం సాంగానికి పోతే శుద్ధీకరింపబడుతుంది అనుకుంటున్నావు ప్రబ్బనలో పాలు పొందితే శుద్ధీకరింపబడుతున్నావు అనుకుంటున్నావు కానీ దేవుని వాక్యం తప్ప ఏది కూడా మిమ్మల్ని శుద్ధీకరించు ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించి దివారాత్రములు ధ్యానించి దాని ప్రకారంగా జీవిస్తేనే నువ్వు శుద్ధీకరింపబడతావు కానీ నీ సొంత తరంపులు నీ సంత ప్రయత్నాలతో నువ్వు ఎంత చేసినా శుద్ధీకరింపబడవు అన్న విషయాన్ని ప్రభుకర జ్ఞాపకం చేస్తుండే ఇవన్నీ మూడు గుంపు గుంపులు ఇవి మతపరమైన గుంపులు కాబట్టి వాళ్ళు ఏ రీతికి కూడా శుద్ధీకరింపడం ఎందుకంటే మేము మా మా ప్రవర్తన కరెక్టే అని వాళ్ళు అనుకుంటారు సమర్థించుకుంటున్నారు మేము దేవునికి అంగీకారంగానే జీవిస్తున్నాం అనుకుంటున్నారు దేవునికి అంగీకారంగా జీవిస్తున్నా ఎవరు చెప్పాలా దేవుడు చెప్పాలా కదా దేవుడు ఎట్లా చెప్తాడు వాక్య రూపంగా చెప్తాడు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది ఆయన వాక్యపరంగానే మనకి వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీ యొక్క మలినమైన వస్త్రములను తొలగించుకోవడము నీ బాధ్యత అని అక్కడ జ్ఞాపకం చేసినాడు కానీ తమ ప్ర తమ సొంత జ్ఞానం చేత శుద్ధీకరింపబడతామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆ రీతికి వాళ్ళు శుద్ధీకరింపబడలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీ మలినమైన వస్త్రములు నీ పాపపు జీవితానికి నీ తిరుగుబాటుతనానికి నీ యొక్క అపవిత్రతకి నీ యొక్క లోబడి జీవితానికి నీ యొక్క విగ్రహారాధన జీవితానికి సాదృశం అని మనం పోలవరం ధ్యానించినాం ముఖ్యంగా విగ్రహాన్ని తమ హృదయంలోనే వారు విగ్రహాలను పెట్టుకున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం దేవుడు ఎందుకంటే మన మన హృదయలలో మన ప్రభుకి మనం చోటు ఇవ్వాల విగ్రహాలకు మనకి ప్రభు పోరవరం నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి యశగ గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో నాలుగవ అధ్యాయము మూడవ వర్షంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రీతిగా నీ యొక్క అపవిత్రమైన లేక మలినమైన వస్త్రాల నుంచి నువ్వు విడుదల పొందాలా సియోనులోను సియోనులో నివసి శేషించిన వారికి ఎరుసలేములో నివసించిన వారికి కాబట్టి రెండు గుంపులు సియోను ఎరుసలేం సియోను అంటే లక్ష మంది సాదృశ్యం ఎరుశలేం అంటే గొప్ప జనం సాదృశ్యం అందులో నిలబడిన వారికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి అనగా జీవము పొందుటకై ఎరుసలేములో దాఖలైన ప్రతివారికి పరిస్థితులని పేరు పెట్టబడును పెట్టబడుదురు పెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మలను గ్రహించు ఆత్మలను ప్రభువు శ్రీను కుమార్తెలకు కల్మషమును కడిగివేనప్పుడు కాబట్టి కడిగి ఎవరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఎరుసుం తగిన రక్తమును దాన్ని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు కాబట్టి ఇది ఒక టైం ఎప్పుడు అంటే అదొక టైం చెప్తున్నాడు సియోనుని శుద్ధీకరించేవాడు ఆయననే ఎరులేమును ఉన్న కాపరస్లను శుద్ధీకరించేవాడు ఆయననే ఇక్కడ ఏముంది ఎరుసలేము నాకు కలిగిన రక్తము అంటే వాళ్ళ చేతులంతా నిరపరాధన రక్తంతో నిండి ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అపవిత్రత పాపంతో నిండి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనల్ని శుద్ధీకరించేవాడు మన ప్రభువే అన్న విషయాన్ని అక్కడ మరోసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అదే వాక్యాన్ని దేవుడు దాని గ్రంథంలో కూడా చూపిస్తాడు దాన్ని మనం ఇంటివన్నా కూడా చూసుకోవచ్చు నేను మట్టి ఇక్కడ రికార్డింగ్ చేసి మీరు తర్వాత వినండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు యషయ అరవై అధ్యాయము ఆరవ వచనం ఈ రెండు వచనాలలో దేవుడు తప్ప ఎవరును మనల్ని శుద్ధీకరించలేరు మన ప్రభు తప్ప ఎవరును మనల్ని శుద్ధీకరించలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యహుశివ మనకక్కడ అపవిత్రమైన లేక మలినమైన వస్త్రంలో ధరించుకున్న వాని వల్లే మనకు కనిపిస్తుండడు ఇది గొప్ప జనానికి సాదృశ్యం విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఓ రీతిగా మన ప్రభు కూడా గొప్ప జనానికి సాదృశ్యంగా ఉండి లోకంలో ఎప్పుడైతే మన పాపంలో నెమ్మదడ్డాయో గొప్ప జనానికి అతను ప్రతినిధి లోకంలో గొప్ప యొక్క పాపంలో భరించిన వాడి లాగా కనిపిస్తుండు అదే రీతిగా యుగ సమాప్తిలో ఆయన తిరిగి మన మరణించాడు కాబట్టి గొప్ప జనము సత్యం సగం అబ్నందులో ఉండి అపవిత్రల్లో ఉంది కాబట్టి వాళ్ళు తపక మరణించక మానరు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యహోశివ అగ్నిలో నుండి తీయబడ్డ కొరివి వలె అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుండే సాయితాన్తో చెప్తున్నాడు నువ్వు నువ్వు నేరాలు మోపుతున్నావు కరెక్టే కానీ ఇతన్ మటుకు అగ్నిలో నుండి కొరివి అగ్నిలో తీయబడ్డ కొరివిలాగున్నాడు అంటే తన పాపములు కడిగి తన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అతను పొందుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి చూడండి మలినమైన వస్త్రములు ధరించుకున్న యహుశువ ఆ రీతిగా అగ్నిలో గుండా పోక తప్పదు అంటే శ్రమ గుండా పోక తప్పదు అతను తిరిగి బయటకు వచ్చినాకనే ఈ యొక్క అధ్యాయ చివరి భాగంలో మనం చూస్తాము అతను మహిమ కిరీటము పొందుకోవడం కాబట్టి ఈ యొక్క గొప్ప జన సమూహము లెక్కకు వారందరూ తిరిగి ఆయన సన్నిధికి రావాలా మహిమ కిరీటం అప్పుడు వాళ్ళు పొందుకుంటారు విషయాన్ని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు ముఖ్యంగా సాధారణుడు ఎందుకు ఆ రీతిగా నేరాలు మోపుతున్నాడు వాడు ప్రతి క్షణము అవకాశాలు చూస్తూనే ఉంటాడు ఎందుకంటే మనము పాత నిబంధన కాలంలో రెండు సార్లు గమనిస్తున్నాం వాడు మొదటిగా యోబు మీద నేరం మోపుతున్నట్లు మనం చూస్తాం మొదటి అధ్యాయం యోబు మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదో వచనాలలో దేవుని సన్నిధిలో వాడు నిలబడ్డాడు ఒక రోజు దినము దూతలందరూ ఆయన సమక్షంలో నిలబడడం అదే రీతిగా సాతాన్ని కూడా తిరుపుకుని లోకమంతా తిరిగి వాడు భూమి చుట్టూ ఇటు అటు తిరుగుతూనే ఉంటాడన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు మాట్లాడుతుడు నువ్వు నా సేవకుడైన యోగు విషయంలో ఏం ఆలోచించినవు అని అడుగుతాడు అప్పుడు సైతాన్ని అంటున్నాడు నువ్వు అతని చుట్టూ కంచెపెట్టినవు అతని ఆస్తి చుట్టూ కంచెపెట్టినవు అతని సంపాదన చుట్టూ కంచెపెట్టినవు అతని ఇంటి చుట్టూ కంచెపెట్టినావు కాబట్టి అతన్ని నువ్వు మహిమపరుస్తున్నాడు అంటే అప్పుడు అంటున్నాడు నువ్వు అవి నేను అవి తీసేస్తాను నువ్వు అతన్ని పరిశీలించుకోపో నీకు అధికారం ఇస్తున్నాను ప్రాణం తప్ప అన్నప్పుడు యోబు మీద అతను ఏ రీతిగా సైతానుడు ఏ రీతిగా పనిచేసిన విషయాన్ని మనం ఎన్ని నిమిషాలు ధ్యానించినాం సరే యోబు ఎందుకు అట్లాగా శ్రమ పొందే శ్రమల పోవాల్సి వచ్చింది అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం ఆయన తన తరంలో నిందారహతుడే అటుపోయిన వారం కూడా మనం చూసినాం యోబు గురించి ఏ గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు అక్కడ జ్ఞాపకం చేసిండు నోవాహు యో మరియు యోగు ఈ ముగ్గురు నీతి మంతులు వాళ్ళ తరంలో నోవాహు మీద నిందలు మోపిరు తన తరంలో కానీ తను మట్టుకు నిందా రహితుడుగా ఉన్నాడు యూబు తన తరంలో నిందలు మోప మోపబడ్డవాడు ఆయనను నిందా రహితుడుగా ఉన్నాడు అదే రీతిగా ధాన్యలు కూడా తన తరంలో నిందలు మోపబడ్డ లాగా ఉన్నాడు ఎప్పుడు తన మీద కంప్లైంట్స్ చేస్తా ఉన్నారు ఆ బబులోను రాజ సామ్రాజ్యంలో ఇతరులు దానియల్ మీద ఎప్పుడు తప్పులు పడదామా ఎప్పుడు రాజుకు పోయి కంప్లైంట్స్ అని ఎప్పుడు నిందలు మోపడానికి రెడీగా కాబట్టి వీళ్ళందరూ నిందలు మోపబడ్డ వాళ్లే కానీ తమ తరంలో హబక్కు రాష్ట్ర గ్రంథాలు చూస్తాం నీతి మంతుడు తన విశ్వాస మూలంగానే జీవించను అన్న విషయం హెబ్ర రాష్ట్రపతి కూడా చూస్తాం మనం కాబట్టి వీళ్ళందరూ తమ తరంలో నీతి ఉండి నిందలు మోపబడుతున్న నింద రహితులుగా ఉన్నారు వాళ్ళ మీద నిందలు లేవు అవకాశం లేదు పరిశీలించినప్పుడు అవి నిందలు నిందలు లేవు కాబట్టి సైతన్నుడు వారి జీతంలో ఓడిపోయినట్టు మనం చూస్తాం ముఖ్యంగా యోబు విషయంలో దాని తర్వాత రెండవసారి మనం ఇక్కడ చూస్తున్నాము జగర గ్రంథము మూడవ అధ్యాయంలో యహో శివం మీద ప్రధాన యాజిరైన యహోశివం మీద నేరం వాడు వాటి రెండు సార్లు మూడు సార్లు మనం చూసినాం కాబట్టి చివరిగా మన కాలంలో మన మీద వాడు నిందలు మోపుతున్నాడు అదే మనము ప్రణవగ్రంథాలు చూస్తాం నేను ఇప్పుడు మీకు చూపించలేన టైము ప్రణంలో వాడు దివరాత్రంలో మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉంటాం పన్నెండవ అధ్యాయము పదవ వచనంలో దివారాత్రంలో వాడు మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడు ఎందుకు నేరాలు మోపుతున్నాడు గొప్ప జనం కాబట్టి గొప్ప ఎందుకు నేరాలు మోపుతున్నాడు గొప్ప మీద ఎన్ని నేరాలు మోపుతున్నాడు గొప్ప ఆ రీతిగా జీవిస్తుంది కాబట్టి అదే మనకి ప్రభు అనేక విషయాలల్లో చూపిస్తున్నాడు ఎన్ని వాక్యాలు చూసినా గాని కాబట్టి సైతానుడు వాడు మొదట దేవుని యొక్క వెలుగుని ధరించుకున్నవాడు వాడు ఇప్పుడు వెలుగు లేని వాణి వల్లే చీకట్లో జీవిస్తున్నాడు కాబట్టి వాడు ఏ రీతిగా వెలుగును పొందుకోలేడు పొందుకుంటే వాడిని పొందుకొనియకుండా అడ్డగిస్తున్నాడని మనము ఏ హెచ్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యయాల చూస్తాం ఎందుకు వాడు వెలుగుని పోగొట్టుకున్నాడు వాడు అక్కడ నుంచి పడవే పడుతూ ప్రణ గ్రంథము మనం పన్నెండవ అధ్యాయుల మనం చూస్తాము వాటితో పాటు మూడు వంతుల దూతలు ఆ అక్కడ నుంచి అంటే పర్లోకంలో ఏం జరిగింది అన్న విషయాన్ని ఈ సృష్టి ఆరంభానికి ముందు ఏం జరిగింది అన్న విషయము మనం అక్కడ చూస్తున్నాం ఏచ్కేల్ గ్రంథంలో వాడు ఏరితే అక్కడ నుంచి పడవే వాడి హృదయంలో ఎట్లా గర్వం చోటు చేసుకుంది వాడి వాడు ఎంతో అందంగా ఉన్న దూత వికృతంగా తయారైపోయి దుష్టంలాగా తయారైపోయింది సర్పంలాగా తయారైపోయిండు ఘట సర్పంలాగా అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం కానీ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనమా సార్ చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం మంచిగా ఉన్న దూతలు మూడవ భాగం కదా అక్కడ ఐదవ వచనంలో నాలుగవ వచనంలో పన్నెండు నాలుగవ వచనంలో దాని తోక ఆకాశం నక్షత్రములలో మూడవ భాగంను ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను మొదటి దశలో అది దూతలకు సాదృశ్యం యుగ సమాప్తికి వచ్చినప్పటికీ గొప్ప సాదృశ్యం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటి దశలో నిజంగా దూతలు పడవేయబడము అతనితో పాటు మూడవ వంత్ అంటే థర్టీ త్రీ లో థర్టీ త్రీ మన కాలం కష్టపడికి గొప్ప జనాన్ని వాడు క్రిందకి లాగుతున్నాడు ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధి వెళ్లాలనుకుంటున్నారు వాడు మటుకు క్రిందకి లాగుతున్నాడు వాడి బోధ చేత క్రిందకి లాగుతున్నాడు విషయాన్ని మనం అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి పదవశంలో మరియు ఒక గొప్ప స్వరము పర్లోకం నుండు ఇలాగ చెప్పుట వింటిని రాత్రి మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పరద్రోయబడి ఉన్నాడు శాశ్వతంగా కాబట్టి వాడు ఏ రీతిగా గొప్ప జనాన్ని క్రిందికి లాగుతున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చివరికి వాడు శాశ్వతంగా క్రింద పరద్రోయబడుతున్నాడు లేక నరకానికి పాతాలంలోనికి వెళ్లిపోతాడన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేసినాయి ఎందుకు వాడు దివాలతులను మన సవదుల మీద నేరం మోపుతున్నాడు ప్రధాన యాజకుడైన యహోష మీద నేరం మోపుతున్నాడు రెండోసారి యోగు కాలంలో యోబు మీద నేరం మోపిడు వాడు పాత నిబంధన కాలం అంతా దేవుని బిల్లల మీద నేరం మోపుతూనే ఉన్నాడు మన కాలంలో బాహటంగా ప్రపంచమంతటే దేవుని బిడ్డల నేరంపుతున్నారు కానీ ముఖ్యంగా బాగా అర్థం చేసుకోండి యాచకులనే ఎందుకు చూపిస్తున్నారు దేవుడు యహోశివ అనే ప్రధాన యాజకుని ఎందుకు చూపిస్తున్నట్టే ఈ రోజు ప్రపంచం ప్రతి ఒక్కరు యాజకుడే కదా క్రైస్తవులు యాజకులే కాబట్టి యుగ సమాప్తిలో యాచకులు ఎట్లా తయారైనరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టే ప్రజలంతా గొప్ప దేవుని బిడ్డలు అందరూ రీతిగా అపవిత్రతలో జీవిస్తుండ్రు మలినమైన వాస్తవంలో తల నుంచి అరికాల వరకు వాళ్ళు అపవిత్రతలో ఉన్నారు ఈ విషయాలు ప్రభు మనకు ఎన్నిసార్లు చూపించింది సేవా జీవితంలో ప్రపంచమంతటా సేవకులు ఎంత భయంకరంగా అపవిత్రంగా జీవిస్తున్నారు విషయం వాళ్ళు ఈ లోకానికి బాగా అంటుకొని జీవిస్తున్నారు ఈ లోక ఆశలకి బానిసలైపోతున్నారు దేవుడు నాకు మొన్న విషయం మాట్లాడుతాడు వాడు ప్రతి క్షణము మనల్ని మన మనసుని ప్రభు మీద కేంద్రీకరించుకోకుండా పరిపరి విధాలుగా తీసుకోబోతుంటాడు వాడు ఏదో ఒక పనిలో నిన్ను నిమగ్నం చేస్తుంటాడు కంప్యూటర్ పను ఇంటర్నెట్ పను లేక ఈ లోకంలో ఎవరితోనో స్నేహితులతోనో వానితో వీనితో అక్కడిక్కడ తిరగడం ఎటెటో తీసుకొని పోవడం వాడు నిన్నంత డివియేట్ చేసేస్తుంటాడు అంటే నీ కాన్సన్ట్రేషన్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు వాడి పని అది ముఖ్యంగా ఈ రోజులలో ఏ రీతిగా సేవకులన్నీ వాడు పడగొడుతుంటే డిస్ట్రాక్షన్ ధరని అనేది దేవుడు మాట్లాడుతున్న కాబట్టి మనము ఈ విషయాన్ని బాగా అర్థ చేసుకోవాలా సమయాన్ని పోనీయకుండా సద్యం చేసుకోవాలి ఎందుకంటే వాడు డిస్ట్రాక్టర్ వాడు ఈ కాలంలో నిన్ను ఎక్కడో అక్కడ వాడు ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాడు ఆ పని కూడా నీకు అంటే సబబే న్యాయమే ఆ పని జడగూడ న్యాయమే అనిపిస్తుంది కాని ఆయన కంటే అసలైన పని ఇంకేం లేదు ముఖ్యంగా ప్రభు జ్ఞానమందు వర్దిలుట దేవుని చిత్తం విషయం గ్రహించినాక అంతకంటే మంచి మించిన నిన్ను సమర్థించుకున్న మాత్రంనా అది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన జ్ఞానమందు వర్దిల అన్న విషయం మనకు అర్థం చేసుకుంది కాబట్టి ప్రతి క్షణము మనము ఏ రీతిగా ఆయన వాక్యాన్ని నెమరేసుకోవాలా ఏ వాక్యాన్ని ధ్యానించాలా మనకు దొరికిన టైం దాన్ని సంపూర్ణంగా ఆయన వాక్యం అర్థం చేసుకోవడానికి వాడుకుంటున్నామా లేదా లేక సమర్థించుకుంటున్నామా సరే ఈ లోకంలో జీవించాలా అన్ని చేయాలా అన్ని పనులు చేయాలి అవన్నీ సమర్థించుకోవడం అవన్నీ కరెక్టే మార్తా జీవితానికి సాదృశ్యం అని ఎన్నిసల మనం కానీ మరి ఉత్తమమైనది ఎన్నుకుంది ఎందుకు చెప్పింది దేవుడు సాక్ష్యం ఆమె గురించి మనము ఉత్తమమైనది ఎన్నుకుంటులేదేది ఆమె ఆయన కాలచింత కూర్చొని ఆయన చెప్తున్న వాక్యాలు విని నేర్చుకుంటుంది అది ఉత్తమమైనది కాబట్టి మన మనసుని పరిపరవిధాలు పోనీయకుండా ప్రతి క్షణము ఆయన వాక్యం మీద కేంద్రీకరించుకోవాలి ప్రతి క్షణము మీ దగ్గర కొంత వాక్యమైన తెలిసిపెట్టుకోవాలి దాన్ని ధ్యానిస్తూనే ఉండాలను ఎందుకంటే ఈ కాలంలో విశ్వాసం చలారిపోతా ఉంటుంది అనేకులది ఎందుకు అక్రమం విస్తరించింది కాబట్టి కాబట్టి మన విశ్వాసము మన ప్రేమ చలారిపోకుండా ఉండాలంటే మనము మన మీద ఏమైనా మలినమైన వస్త్రాలు ఉన్నాయేమో మనం పరిశీలించుకోవాలి ప్రతి క్షణం ఇందాక చెప్పిండే శివును పరిశుధపరిచే నిర్శులేమును పరిశుధ పరిచేవాడు ఆయననే కాబట్టి ను లక్ష నలభై నాలుగు వేల మందికి ఈ లోకంలో సాదృశంగా ఉన్నా నీలో అపవిత్ర ఏమైనా ఉందేమో నువ్వు నిర్లక్ష్యం జీవితం ముఖ్యంగా నువ్వు భయం పాపం లేచేవు కానీ నిర్లక్ష్యమైన జీవితం నీకు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడము వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించకపోవడం నువ్వు లేక ఏదో సమర్థించుకొని ఐదు నిమిషాలు ప్రార్థించి పరిగెత్తుపోవచ్చు మనం ఉండడానికి వీల్లేదు పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా ఆయన సన్నిధిలో మనం అంగీకారంగా ఆయన సన్నిధిలో మనం లేవడాలా అంగీకారంగా ఆయన సన్నిధిలో మన ప్రార్థన జీవితంలో మన కాలాన్ని కొనసాగించుకోవాలా అది మనకి చాలా ముఖ్యం ఈ కాలంలో కాబట్టి యహోశివ ఎందుకు మలిన వస్త్రములు ధరించుకున్నాడంటే ఒక రీతిగా మనం ఆత్మీయ దృష్టితోనే అర్థం చేసుకుంటున్నాం కానీ నిజంగా యహోశివ ప్ర ప్రధాన యాచకుడు యహోశివ ఎందుకు మలిన వస్త్రం ధరించుకున్నాడంటే యహోశివ సంతతి వాళ్ళు ఆ బబులోను కాలం నుంచి బయటకు వచ్చినప్పుడు బబులోన్ లో ఏం జరిగిందన్న విషయమే యజరా గ్రంథంలో ఉంది అది మీరు ఇంటి వెనక చూడండి దీర్ఘంగా నేను చూపించాను యజరా గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఏముందంటే యహోశివ ఈ ప్రధాన యాచకుడు యహోశివ తన పిల్లలు పిల్లలు అంటే తన తన కొడుకులు అన్ని స్త్రీలను అక్కడ వివాహం చేసుకున్నారు బబులోను దేవుని వాక్యానికి అది విరోధం ముఖ్యంగా యాచకులు అనిలను పెళ్లి చేసుకోవడానికి వేయలేదు ఎందుకంటే యాచకులు అనేవాళ్ళు ఇసల్ పనులని దేవుని సన్నిధికి నడిపించే వాళ్ళు దేవుని యొక్క న్యాయ విధులని ప్రకటించేవారు అటువంటి వారు అనిలను పెళ్లి చేసుకుంటే ఆ అన్య స్త్రీలు వారి దేవతల ఆచారాలని ఇసల్ దేశంలో నడిపిస్తారు నువ్వు దేవునికి ప్రతినిధి ఈ లోకంలో ఉంటే నీ భర్త గాని నీ భార్య గాని దయ్యానికి ప్రతినిధి లాగా ఉంటే ఎట్లుంటది మనుషులకి కన్ఫ్యూజన్ ఈ పాస్టర్ చెప్పేది వినాలనా లేక ఆమె భార్య చెప్పేది వినాలన్నా లేక ఆమె భార్య చెప్పేది వినాలన్నా ఆమె భర్త చెప్పేది వినాలనా అది కన్ఫ్యూజన్ ఈ రోజు ఉంది చాలా మందికి కన్ఫ్యూజన్ అది కాబట్టి ఆ యజరా గ్రంథంలో తప్ప మనకి ఎక్కడ దొరకదు శరీరకంగా అంటే ప్రకృతి సహజంగా ప్రధాన యోచంగా యహోశవ ఎందుకు మలిన వస్త్రం ధరించుకోండి అది ఎవరు తెలియకపోవచ్చు కానీ జకర్యా దేవుడు చూపించింది అది ఎవరు గ్రహించలేదేమో ఎవరు చూపించలేదేమో కానీ ప్రభు జకర్యాకు చూపించింది అది మనకు చూపిస్తుంది ఈ రోజు కాబట్టి యుగ సమాప్తిలో ఇదంతా బబులోను అంటే ఏంది బబులోను అంటే అంత కన్ఫ్యూజన్ అని అర్థం ఈ లోకం అంతా కన్ఫ్యూజన్ తో ప్రతి బోధ కన్ఫ్యూజన్ ఏ చర్చిపోయినా కన్ఫ్యూజన్ కాబట్టి ఇవన్నీ బబులోనికి నిలయం బబులోనికి సాదృశ్యం అని జ్ఞాపకం చేస్తుంది అంత మిశ్రితమైపోయింది అంత కలిసిపోయింది కలగా పులగమైపోయిందంటారు అటు ఆధార దిక్కు చెప్తారు అంటే మిక్చర్ అయిపోయింది అంతా కిచిడి అయిపోయింది అంటారు మన భాషలో చెప్పాలంటే అంత కిచడి అయిపోయింది కాబట్టి బోధ అంతా కిచ్చిడీ అయిపోయింది దేవుని అందు విశ్వాసం అంతా కిచ్చిడీ అయిపోయింది సంపూర్ణత పరిశుద్ధత లేని జీవితం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకు సైతానుడు ప్రధాన యాజకుని మీద నేను మొప్తున్నాడు ఈయన బాగా వాక్యాలు చెప్తున్నాడు కానీ తన సొంత కుమారులే ఆయన పెళ్లి చేసుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రకృతి సహజంగా అంటే ఫిజికల్ లేయర్ చెప్పాలంటే కానీ ఆత్మీయ లేయర్ దేవుడు మనకు ఆల్రెడీ చూపించాడు యుగ సమాప్తిలో దేవుణ్ణి ప్రజలందరూ యాజకులే అని పేత రాష్ట్ర పతికలుగా చెప్పిండు కాబట్టి గొప్ప జనం అంతా యాజకులే ఓ రీతిగా చెప్పాలంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నా వాళ్ళు ఒక రీతిగా యాజకులే కానీ వాళ్ళందరూ మలిన వస్త్రం ధరించుకున్నారన్న విషయం జ్ఞాపం చేస్తుండ్రు కాబట్టి ఇస్త్రాయల్ ప్రజలందరూ అంటే లేక ఆత్మీయ జీవితం దృష్టితో చూస్తే దేవుని బిడ్డలందరూ అపవిత్రలో జీవిస్తుండ్రు ఈ రోజు ఇంకొంత కాలం అయితే ఇస్త్రాలు దేవత పండుగలు చేసుకుంటారు వాళ్ళు సన్ రైజ్ సర్వీస్ అని తెల్లవారులేసి ఇస్తారు దేవతకి పడగలు చేస్తారు వాళ్ళు వాళ్ళు తెలియక చేస్తున్నారు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపం అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి వారికి ఈ విషయాలు మనం ప్రకటించాలా ఈస్టర్ అంటే ఈస్ట్ స్టార్ నుంచి పదం ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడనేది ఈస్టర్ అనేది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో ఉంది ఒక స్థలం ఈస్టర్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది ఈస్టర్ ఈస్ట్ స్టార్ నుంచి వచ్చింది ఈస్ట్ స్టార్ ఈస్టార్ నుంచి వచ్చింది యాస్టర్ పువ్వులన్ యాస్టర్ పువ్వులు అంటారు చూసారు ఇప్పుడు చూసిన మీరు ఆస్టర్ అంటారు వాటిని పువ్వుల వర్షకాలం పూస్తే ఆ పువ్వులు వాటిని యాస్టర్ సెంటర్ అవి కూడా ఈ స్టార్ ఈస్ట్ స్టార్ నుంచి వచ్చిన పదాలు ఆ ఇంగ్లీష్ లో పదాలు వచ్చినాయి ఎస్తేర్ కూడా ఈస్ట్ స్టార్ నుంచి వచ్చిన పదం ఇవన్నిటికీ మూలము ఇస్తారు దేవత ఇస్తారు దేవత నుంచి బయటకు పదాలు ఇవన్నీ కాబట్టి తెలియకుండా వాళ్ళు ఇస్తారు దేవతకి మహిమని ఇస్తున్నారు తెలిసిన దాన్నే పూజిస్తున్నామని మన ప్రభు జ్ఞాపం చేసింది సమర స్త్రీతో మాట్లాడేటప్పుడు అమ్మ మీరు తెలియని దాన్ని పూజిస్తున్నారు మేము తెలిసిన దాన్ని పూజిస్తున్నాం ఈ రోజు గొప్ప జనము లాగుంది తెలియని దాన్ని పూజిస్తుంది అందుకే ఈ లోకంలో వ్యభిచారంలో ఉన్నది అన్న విషయాన్ని మనం ఏహెచ్కల్ గ్రంథము పదిహేడవ అధ్యాయం వరకు ధనించినం చాలా విశాలంగా పదిహేడవ అధ్యాయంలో చెప్తాడు ఎంత భయంకరంగా వాళ్ళు జీవించారు విషయం ఏహెచ్కల్ గ్రంథం పదిహేడవ అధ్యాయం ధనిస్తేనే గొప్ప ఎందుకు అంతగా దిగజారిపోయింది అన్న విషయాన్ని చేస్తాడు నిన్ను రోడ్డు మీద పడేసిపోయినరు నువ్వు రక్తంలో ఇంకా అట్లా పుట్టి అట్లనే ఉన్నావు రక్తపు మడుగులో ఉన్నావు నువ్వు చచ్చిపో దానివి కానీ నేను నిన్ను తీసుకొచ్చి నీ రక్తనంతా కడిగి పుట్టిన దాన్ని నీకు మంచి నీళ్లతో కడిగి నీకు ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి నేను నా బిడగా స్వీకరించి నువ్వు ఎదిగినాక నిన్ను నా భార్యగా తయారు చేసుకున్నా అని చెప్తాడు అయిన నీ సౌందర్యాన్ని చూడండి ఒకసారి అధ్యాయము ఎచ్చికెళ్ళ గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేనవ వస్త్రంలో అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేష్యారిన పోతి వాణితో బహుగా వ్యభిచరించుచు వచ్చి పిలిచిన వాణితో మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడినబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసి అతి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి అటువ ఇక జరగవు ఎందుకు జరగవు అంటే నువ్వు నచించవు కాబట్టి నీకు అటువంటి శిక్ష నేను వేయబోతున్నాను దానికి మీద ఉంది మీరు ఇంటివి వెనక చందే పదారధ్యాయం అంతా ఎంత భయంకరంగా ఈశ్వర జీవించింది దేవుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు మీరు ఎట్లా జీవించారు ఇంత అన్యాయంగా కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న మనము అదే రోషం కలిగి అదే పౌరుషం కలిగి క్రీస్తులైన మనసుని కలిగి మనం కూడా అదే బాధని మన హృదయంలో పెట్టుకొని గొప్ప జనం పట్ల ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు పోవాలి దేవుడు వాళ్ళకి విడుదల కల్పిస్తాడు అందులోంచి కొంతమంది బయటకు వస్తారన్న విషయం దేవుడు మన ఎన్నిసార్లు మాట్లాడండి కాబట్టి చూడండి ఇప్పుడు కురివి నుంచి బయటకు వచ్చినాక వీళ్ళకి ఏం జరుగుతుంది విషయమే నాలుగవ వచనం జగ్ర గ్రంథము మూడవ అధ్యయము దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి బాగా అర్థం చేసుకోండి ఎప్పటికీ కూడా ఈ విషయాలు మనల్ని వెంటాడుతుంటాయి దగ్గర ఉన్న వారిని పిలిచి వారి ఎవరు అన్న విషయం అర్థం చేసుకోవాలా పొలం పనిలో కూడా దాసులు వచ్చి అయ్యా మనం మంచి విధానాలే దాన్ని చల్లిపోతామే ఈ గురువులు ఎవరు చలిపోయిండు అని దాసులు కాబట్టి దాసుల పని ఏంది అన్న విషయము మనం బాగా అర్థం చేసుకోవాలా ఇక్కడ చూడండి దూత అంటే మన ప్రభు దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని పై బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి బాగా అర్థం చేసుకోండి మన సేవ జీవితం లక్ష నలభై నాలుగు వేల మంది జీవితం ఏందన్న విషయం అర్థం చేసుకోవాలా మనుషుల పై బట్టలు మన సేవ జీవితం దానికి సంబంధించి మీరు ఎటువంటి అపవిత్రతలా జీవిస్తుండ్రో మీరు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఎట్లా జీవిస్తుండ్రో చూపించే బాధ్యత నీది ఎందుకంటే మనమే నిలిచున్నాం ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళందరూ పడిపోయినరు ఆల్రెడీ గొప్పజనం మనమే నిలిచి ఉన్నాం ఆయన సన్నిధిలో కాబట్టి ఆయన ఉంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి ఆయన మనకు ఒక పనిచ్చిండి ఆయన దగ్గర మనం నిలవడం కాబట్టి దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని పైబట్టలు తీసి ఆజ్ఞాపించను ప్రధాన యాజకుని పేరు వగొట్టుకున్నాడు మలిన వస్త్రం ఉన్నంత వరకు పేరుండదు కాబట్టి ఇతని వస్త్రంలు తీసి ఆజ్ఞాపించి నేను నీ దోషం ను పరిహరించిన్నాను చూడండి ఇక్కడనే అర్థం కావాలా మన ప్రభు ఆ దూత మన ప్రభువే అన్న విషయము ఇక్కడ ఇంత ఉంది సామాన్యంగా గాబరియల దూత గాని మికాయల దూత గాని అట్లా మాట్లాడలేరు దూతలకి పాపం క్షమించే హక్కు లేదు అధికారం లేదు యేసు ప్రభుకి తప్ప ఈ సృష్టిలో ఎవరికి కూడా అధికారం లేదు ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి లక్షా నలభై మందికి ఒక పని చెప్తున్నాడు మీరు నా పక్కన ఉన్నవాళ్ళు కాబట్టి నేను ఎక్కడ అక్కడ మీరు వస్తారు కాబట్టి మీకు ఒక పని అప్పగించిన మలిన వస్త్రంలో తీసేయండి ఇతన్ని మలిన వస్త్రంలో తీసేయండి మీరు చూపించండి ప్రజలకి మీరు ఎట్లాంటి మలిన వస్త్రం ధరించుకున్నారో చూపించండి మీరు జీవిస్తున్న విధానం ఎంత అపమిత్రమైందో చూపించండి మీ హృదయాల్లో ఎట్లా విగ్రహాలను పెట్టుకున్నారో అన్న విషయాన్ని మీరు వాళ్ళకి చూపించండి అని హెచ్చరిస్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు ఎప్పుడైతే మీరు చూపిస్తారో వాళ్ళు వాళ్ళు విడిచిపెడతారు ఎప్పుడైతే మీరు వాళ్ళ వస్త్రాలను తీసేయటానికి మీరు కారణం అవుతారో వాళ్ళు అప్పుడు రక్షణ పొందుతారు నేనే వారిని క్షమిస్తా మనం క్షమించలేం మనం కేవలం ప్రార్థించే వాళ్ళము వాళ్ళకు వాక్యం చూపించే వాళ్ళము మళ్ళీ వస్త్రం తీసుకోండి తీసుపడేనని చెప్పేవాళ్ళం అంతకంటే మనం ఏం చేయలేం కానీ నేనే నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని అతనికి సెలవిచ్చను కాబట్టి ప్రశస్తమైన వస్త్రములు మహిమతో ఆయన మహిమతో మనల్ని నింపుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇది యుగ సమాప్తిలో జరిగేది గొప్ప జనానికి మనం మటుకు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణంలో ఆల్రెడీ పాల్ పొందిన వాళ్ళం మనం లక్షా నాలుగు మందిలం నాలుగు కాబట్టి మనము ఈ క్షణము ఆయన ప్రశస్తమైన వస్త్రంలో మనకు ధరింపజేసిన అందుకే మన దగ్గర నిలబడుతున్నాం లేకుంటే ఆయన దగ్గర నిలబడలేం ఆయనతో పాటు మనం ఉండలేం ఈ వాక్యాలు మనం గ్రహించలేం కాబట్టి మనం ప్రశస్తమైన వస్త్రంలో ధరించుకున్న వారి వాళ్ళు ఉండాలా లక్షా నలభై వేల ఆఖ సాదృశ్యంగా కాబట్టి గొప్ప మీద మరిన వస్త్రాన్ని తీసివేసే వారి వల్ల మనం సేవని కొనసాగించుకోవాలి అతని తల మీద తెల్లని పాగా పెట్టుడని నేను మనవి చేయగా వారు అంటే లక్ష నలభై నాలుగు వేల మంది అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి నీ సేవ జీవితం అంత అదే గొప్ప జనాన్ని అలంకరించడం యహోశివ గొప్ప జనానికి సాదర్శంగా ఉండు కాబట్టి వాళ్ళందరినీ మనం అలంకరించాలా వాళ్ళ తలకి తెల్లని పాగా చుట్టాలా అంటే మన ప్రభు యొక్క ప్రశస్తమైన వాక్యాన్ని వాళ్ళ హృదయలలో వాళ్ళ తలలో నాటాలా మన సేవా జీవితం దాని సంబంధించింది కాబట్టి మనం ఆ రీతిగా చేయాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు యహోవా దూత యహోషవాక్ తో ఇలాగ ఆగేయిచ్చాను యహోశవాక్ ఇలాగే ఆగేయించాను ఏమైనా సైన్యములకు అధిపతి యహోవా సెలవేర్చమైనగా నా మార్గములలో నడచుచు నేను నీకు అప్యోగించిన దానిని భద్రముగా గై నా ఎడలా నీవు నా మందిరము మీద అధికారి వై నా ఆవరణలను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలచు భాగ్యము నీకు కలుగును నాకు బాగా అర్థమైంది వాక్యం లక్షా నలభై నెల మంది ఏరీతిగా నా సన్నిధినివడినరో మీరు కూడా నిలబడతారు ఎప్పుడు కండిషన్ నేను మిమ్మల్ని క్షమించిన ఇప్పుడు మీరు నా మార్గములలో నడచ్చు ఇది కృత నిబంధన చెప్పినట్టుంది ఆయన మార్గంలో నడవండి అని చెప్తారు చుసు ఆ రీతికి ఇక్కడ అంటున్నాడు నేనే మార్గం సత్యం జీవో మన ప్రభు మాట్లాడుతున్న మాటలు లాగున్నాయి ఇవన్నీ చూడండి పాత నిబంధన నా మార్గంలో నడచచ్చు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గై అంటే సాక్ష్యం చెప్పడం ప్రతి స్థలంలో సువార్త ప్రకటించడం నేను నీకు భద్ర నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గై కొనినా అంటే నీకు ఒక సాక్ష్యం ఇచ్చిన నేను దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని సాక్ష్యాన్ని పోగొట్టుకోకు అని చెప్తున్నాడు నీవు నా మందిరం మీద అధికారి నా ఆవరణలను కాపాడువారు అగుదువు మరియు ఇక్కడ నిలిచిన వారికి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఇత్తును నిన్ను కూడా లక్షా మంది గుంపులలో జాబితాగా చేసుకుంటాను ఏర్పరచుకుంటాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తాను బాగా అర్థం చేసుకోండి బుద్ధిలేని కన్యలకు సంబంధించిన బోధ కూడా అదే బుదిలేని కన్యకలు మతే శువార్త ఇరవై ఐదు అందులో మనం ధ్యానిస్తాం కదా బుద్దిగల కన్యకలు లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం బుద్ధిలేని కన్యకలు గొప్ప జనం సాదృశ్యం బుద్దిగల కన్యకలు ఆయన సన్నిధిలో ఆయన దగ్గర నిలబడినారు ఆయన తిరిగి వచ్చినప్పుడు గ్రహించగలిగినారు ఆయన కాలంలో సమయంలో గ్రహించగలిగినారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు లోపాలు వేలిపోయినాక గదిల్లో తలుపులు వేయబడ్డాయి బుద్ధిలేని కన్యకలు గది బయట ఉన్నారు తలుపులు కొడితే మీరు ఎవరన్నా తెలియదు అన్నాడు అప్పుడు బయటికి పోండి షౌకాయి కొనుకోండి అంటే వాళ్ళు వీధుల వెంబడబడి పడి తనులు తిన్నారన్న విషయం మనం చూసినాం పరమ గీతంలో చూసినాం వాళ్ళు ఆ వీధుల వీధులలో కొంతమంది తరిమిండ్రు తరిమి కొట్టిండ్ర అన్న అక్కడ మనం చూస్తాం దెబ్బలు తిని తిరిగి ఆయన సన్నిధికి వస్తుంది సత్యాని గ్రహించడం అంటే చాలా కష్ట కష్టాల పాలుగాక తప్పదు గొప్ప జనం అందరూ మరణిస్తారన్న విషయాన్ని మనం మేదేశం కూడా ధ్యానిస్తున్నాం వాళ్ళు అగ్నిగుండ పోయి కొరివి తయారై వస్తారు బయటికి తగ్ని గుండ దగదగ మెరుస్తున్న బంగారం వల్లే వాళ్ళు తిరిగి ఆయన సన్నిధికి వస్తారు అప్పుడు దేవుడు వాళ్ళని లక్షణాలు వేల మందితో ఏర్పరచుకుంటుండకపోతే వాళ్ళందరూ బయటనే ఉండిపోతారు శాశ్వతంగా అట్లా ఉండొద్దు అన్న ఆయన హృదయం తాత్పర్యం కాబట్టి మనం కూడా అదే తాత్పర్యంతో ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని అనేకలకు మనం ప్రకటించాల వచ్చేవారం మరి విశేషంగా ఈ యొక్క వాక్యాన్ని వచ్చేవారం ఈ దర్శనం అయిపోతుంది దాంతో మనము ఐదవ దర్శనానికి సిద్ధపడుతున్నాం బంగారు దీప రెండు ఒలివ చెట్లు అనే దర్శనం గురించి మనం ధ్యానించబోతున్నాం వచ్చేవరా ప్రార్థన పూర్వకంగా మీరు ఇష్టపడరండి దేవుడు అంతవరకు మమ్మల్ని కాచి కాపాడని ప్రార్థిస్తాం ముఖ్యంగా మీ సేవ ఏ రీతిగా మీరు కొనసాగించుకోవాలో దేవుడే మీకు బయలుపరచండి ఎటువంటి ఆటంకాలు మీరు పెట్టుకోకండి మీ ముందు ఎటువంటి అభ్యంతరాన్ని మీరు పెట్టుకోకండి దాన్ని తొలగించేయండి ప్రభుకి అప్పగించండి ప్రవ్వా మీరు ఎక్కడ నడిపిస్తాను అక్కడ పోతాను నాకు ఇష్టం లేని స్థలాల్లో నడిపిస్తా నేను పోతాను యోనాని నడిపించండి యోనకి ఇష్టం లేని స్థలంలో యోనా పోనన్నాడు పోయిండు మన జీవితం కూడా అంతే నీకు ఇష్టం లేని స్థంఘాలకు నడిపిస్తాడు దేవుడు నీకు ఇష్టం లేని ప్రజల మధ్యలో నడిపిస్తాడు నువ్వు యోనాన్ని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా నేను అక్కడ ఉండడానికి వీల్లేదు నేను ప్రత్యక్షణం రెడీగా ఉండాలా ఎక్కడ నడిపిస్తేనే అక్కడ పోతాను ప్రవ్వా ఎంత దూరమైనా పర్లేదు ప్రవ్వా నేను వెళ్తాను నువ్వు నడిపించు నా హృదయంలో నీ వాక్యం ఉంది నీ అది నేను అక్కడ పోయి దించేసుకోవాలా ప్రవ్వా నడిపించు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం మీరు వచ్చి దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు నీ కుటుంబాన్ని కాచి కాపాడుతాడు నీ అవసతులు అన్నిటినీ తీరుస్తాడు కాని ఆయన అవసతం నువ్వు తీర్చాలా అటువంటి బోధ లేదు క్రైస్తవ జీవితంలో ఈరోజు ప్రపంచమంతటా మనకి ఇచ్చింది ప్రభు అది సులువైంది మన వంతలో మనం ఉంటాం ప్రతి క్షణము ఆయన దగ్గర నిలిచి ఉన్నాం మనం అని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం వాక్య రూపకంగా దాని భావం నమ్మదగింది ఆ దర్శనము నిజమైంది అది నిశ్చయమైంది కాబట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుందాం ప్రభు నీకెంతో వదనాలనైనా మీరు ఎన్ని మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తారు ఏ విషయంలో అనుమాన పడకుండా ఏ విషయంలోనూ అభ్యంతర పడకుండా ప్రవ్వా మీరు మమ్మల్ని ఇంతకాలం కాచి కాపాడినారు వదనాలనైనా సంపూర్ణమైన నిరీక్షణ మీ మాకు మేం భయపడకుండా ముందుకు కొనసాగులాగా సహాయపడండి అనేక ప్రాంతాలకు మేము వెళ్తుండగా మీరే కాచి కాపాడండి సైతానికి మేము చోటు ఇవ్వం మా మీద ఏ నింద ఉండకుండా సహాయపడండి ప్రవ్వా ఇది మనుషులకు అసాధ్యమే మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రవ్వా దివరాత్రుల్లో మా మీద నేరాలు మోపుతున్నాడు మేం వానికి ఛాన్స్ ఇవ్వద్దు ప్రవ్వా ఒక్క అవకాశం కూడా మేము ఇవ్వద్దు ప్రవ్వా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇది కేవలం మీ వలనే మాకు సాధ్యం నైనా మేమెంతో బలహీనులుగా ఉంటుండగా మీరే మాకు బలాన్ని అనుగ్రహించిన వారు మళ్ళిన వస్త్రాలను తొలగించి ప్రశస్తమైన వస్త్రాలు మాకు ధరింపజేసినారు అది క్షణం మేము జ్ఞాపకం చేసుకుని తలపోస్తున్నాం మీకు ఎంతో వనాల కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా సమస్తం మీలో ఉంది కాబట్టి మేము ఇంకెక్కడికి వెళ్ళాం ప్రవ్వా మీ మీదనే కేంద్రీకరించుకొని మేము ముందు పోలాగా సహాయపడాను మీ యొక్క రాత్రి క్షణంలో మీరే మిమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చి వేయకుని లేచి మిమ్మల్ని శృతించి కనిపరిచే బిళ్ళగా తయారు చేయండి అనేక ప్రాంతాల్లో మీ నీతి సత్యని ధైర్యంగా ప్రకటించే బిళ్ళగా అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ